నూట ఎనభై నాలుగవ సంకీర్తనం హరినారాయణ ఆదిమ పురుషుడ సరవి నీ నామే జనరక్షణము భవసాగరమున పడిన జీవునికి ఇవల నీ నామం వదితే తమిలి క్రోధమను తాపపుటిండ్లకు జవళి నీ నామస్మరణే నీడా రినారాయణ ఆదిమ పురుషుడ సరవి నీ నామే జనరక్షణము నటన మాయల నిరాధారులకు పట్టుకొమ్మ నీ పరనామము అట్టె దురాసలను పెనుగాలికి గట్టిగా నీ నామకలె చాటూ హరి నారాయణ ఆదిమ పురుషుడ సరవిని నామ మే జనరణము పండిన రాజ్యమునకు బహురాజ్యమునకు అండనీ నామూ దిక్కు నిండు శ్రీవేంకటయ మాకు నీ దండి నామకీర్తనమి ఫలము హరినారాయణ ఆదిమపురుషుడ సరవినీ నామే జనరక్షణము